ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఘంటసాల అమర గాయకునిపై ప్రముఖుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ విల్సన్ హెరాల్డ్ పాట వింటే ఒళ్ళు పులకరిస్తుందో ఎవరి నోట విన్నా అతని పాటే పలకరిస్తుందో అటువంటి ఘనామృతాన్ని అందించిన గంధర్వుడే మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ అమరుడు ఆంధ్రావనిలో జన్మించడం ఆంధ్రుల అదృష్టం గంటసాలగారు పాడిన పద్యాలు లలిత గేయాలు సినిమా పాటల కంటే ముందే శ్రోతలను అలరించాయి పంతొమ్మిది వందల భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక పద్యాలు పాటలు బహిరంగంగా గానం చేసినందుకు అప్పటి ఆంగ్లేయుల ప్రభుత్వ ఆగ్రహానికి గురై ఆరు నెలల పాటు జైలు శిక్షణ అనుభవించారు ఘంటసాలగారి లోని విశిష్టతను వైవిధ్యాన్ని కూర్చి తమ అనుభవాల ద్వారా వివిధ రంగాల ప్రముఖులు ఎలా తెలియచేస్తున్నారో విందామా ఆకాశవాణి ద్వారా ఘంటసాల ఎన్నో గీతాలను ఆలపించిన విషయాన్ని వారే స్వయంగా చెబుతున్నారు వారికి లెటర్ వచ్చి పంపించి చేస్తే వెంటనే ఆదర్శం తీసుకుని నాకు అన్ని విధాల దేశానికి నా గాత్రాన్ని ముందు పరిచయం చేసింది ఆల్ ఇండియా రేడియో రజనీకాంతరావు గారు మూర్తి గారు అందరూ కూడా ఉండి ఏ ప్రోగ్రాం వచ్చినా పద్య పట్టణం వాళ్ళు డ్రామాలు అనండి ఆవిడనండి క్లాసికల్ మ్యూజిక్ అనండి అన్నింట్లో కూడా నన్ను కంటిన్యూస్ గా నెలకు లోపం లేకుండా ఘంటసాల గారి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గురించి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇలా అంటున్నారు బంగారు పల్లెరాలతో పుట్టిన భాగ్యశాలి కాదు ఘంటసాల చిన్ననాటి నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనే అవిచ్ఛిన్న తృష్ణ ఉండేది విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళాడు ఇంటి నుంచి డబ్బు తెప్పించుకొని కులాసాగా కాలక్షేపం చేసే అదృష్టం లేదతనికి అయినా తీరని తపన ఉంది తపస్సు లాంటి తపన ఉంది వారాలు చేసుకొని పొట్టపోసుకొని అనుకున్నది సాధించాడు रोजकर अभिष अ तरवा कल्लो ताति की अमृतभिक्ष प्रसाद कृषि तो नास्ुर्भिष सूक्ति रसम आदर्श निष्ट रुचिचूचना काबरसों कंठन शरुई पारी చు చేబడిన సీతను గ్రం మరయేలుచున్నవాడు ఎంతటి విమోహిరాముదని యజ్గులు వల్కినాలకి భూకాంతుడు నిండ జరిగి భూకాంతుడు నిండా జరిగి నిన్ను కానలలోపలగిల్చిర ఘంటసాల గాన మాధుర్యాన్ని గురించి ప్రముఖ సినీ నటుడు అక్కినే నాగేశ్వరరావు గారు తన భావంలో వ్యక్తం చేస్తూ మధురగాయకుడు ఘంటసాల ఈనాడు మనకు లేకపోయినా ఆయన పాడిన పాటలు నిత్యమై శాశ్వతమై మధురానుభూతిని కలిగిస్తున్నాయి కాబట్టి ఆ పాటలకు విపరీతమైన విలువ మోజు ఏర్పడింది వదసి జిదిరపిక్ ఋచిక వదసిరపిక్ ఋచికరతి తరతిరీ గోద pati ko తెలుగు చలన చిత్ర రంగంలోని సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలలో ఘంటసాల గాయకుడిగాను సంగీత దర్శకుడుగాను చరిత్రకెక్కారు ఘంటసాల గారి వైవిధ్యాన్ని గురించి ప్రముఖ సినీ నటి శ్రీమతి జమున గారు ఏమంటున్నారో విందామా ఒక తమాష ఏంటంటే నాకు ఒక చోట ఒక మారువేషంలో ఉషాపరణంలో నాకు జ్ఞాపకం ఉంది అందులో మాయా ఉషగా వచ్చినప్పుడు కాస్త మగ గొంతు తర్వాత మళ్లీ సుశీల గారి గొంతుతో పాడాల్సిన అవసరం ఒక సీన్ లో వస్తుంది అది రేలంగి గారిని అల్లరి సీన్ అనుకుంటా అలాగే మనకు మాయా బజార్ సావిత్రి గారు కూడా శశిరేఖ కూడా అదే విధంగా ఆయన గొంతు ఇవ్వడం జరిగింది అలాగే ఒక విధంగా చూస్తే హీరోలకి ఎక్కువ గొంతు ఇచ్చినా అప్పుడప్పుడు మాలాంటి హీరోయిన్లకు కూడా కథానాయకులకు కూడా ఆయన గొంతు ఇవ్వడం జరిగింది అది ఒక అదృష్టంగా మేం భావిస్తాము ముఖ్యంగా ఘంటసాల గారి యొక్క వైవిధ్యం అన్నారు ప్రతివారు ప్లేబ్యాక్ పాడడం అనేది నా దృష్టిలో పెద్ద కష్టతరమైన పని కాదు కానీ లైట్ సాంగ్స్ లో కూడాను కొన్ని క్లాసికల్ మిక్స్డ్ సాంగ్స్ వస్తాయి అవి పాడినప్పుడు కాస్త కోస్తో సంగీత శాస్త్ర శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం కళాకారుడికి ఉండవలసిన అవసరం ఉందని వ్యక్తిని పుష్ప విలాపం తర్వాత కుంతి విలాపం తర్వాత కేవలం శృంగార రసభరితమైన పాటలు మరి భావ సమ్మిళితమైనటువంటి పాటలే కాకుండా దేశానికి స్పూర్తినిచ్చేటువంటి దేశ స్వాతంత్ర్యోద్యమంలో వ్యక్తిగతంగా ఆయన పాల్గొనడమే కాకుండా తన సంగీతం ద్వారా కూడా భక్తిభావాన్ని దేశ భక్తి ప్రబోధాన్ని కూడా ఆయన బోధించేటువంటి మంచి పాటలు అందులో నా చిన్నప్పుడు నేను అస్తమానం పాడుకునేటువంటి పాట స్వాతంత్ర్యమే మా జన్మ అనేటువంటి పాట మా జన్మని సాధీ స్వాతంత్య మా జన్మని సా నిరంకు బుక్ తులది గల దురి నిరంకు బుచి తులది దిన భయం గణ దురి భగవద్గీత భగవద్గీత పారాయణం చేసి ఆయన తన మధురమైనటువంటి కంఠంతో చాలా మంది భగవద్గీతలు చేశారు మన ప్లేబ్యాక్ ఆర్టిస్టులు కానీ మన గ్రంథశాలి భగవద్గీత నభూ నతి ప్రతిబోధితా ారాయణ స్వయం వ్యాసేన గ్రభిం పురాణమునినాే మహాభారతం అద్వైతామృతవం భగవతీ అష్టాదశాధ్యాయ అంబావామనుసంగధామి భగవద్గీతే భగవద్గీషిణీ భగవద్గీతే భగవద్గీషిణీ విధంగా గొంతులు మార్చి పాడనం అనేది ప్రత్యేకత ఎవరికి ఏ గొంతు రామారావు గారికి గొంతుతో పాడాలి నాగేశ్వరరావు గారికి ఏ చణుకులతో పాడాలి అనేది ప్రత్యేకత మధుర గాయకుడు వెంటసాల గారితో యుగల గీతాలను ఆలపించిన గాయని శ్రీమతి రావు బాల గారు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు వారు తన గత అనుభవాన్ని గురించి వివరిస్తూ మంచి మెలడీ ఉంది వాయిస్ లో ఒక జీవం ఉంది ఆ నాగేశ్వరరావు గారు రాజు కొడుకుగా వేశారు కదా వేసినప్పుడు ఆయనకు తగ్గట్టే ఈయన ఆ వాయిస్ కరెక్ట్గా సూట్ అయింది ఆయనకు అలాగే మళ్ళీ జయసింహ తీసారు అది కూడా జానపద దాంట్లో మన ఎన్టీఆర్ గారికి వీరు వాయిస్ వచ్చింది పల్లెటూరు రైతు వేషం వేసి వాళ్లకు పాడేటప్పుడు ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా వాయిస్ పెట్టి ఆయన పాడేవారు రాజ్ కుమారుడు పాడుతున్నాడు అంటే కొంచెం ఒక డిగ్నిఫైడ్గా అదొక రకంగా పాడేవారు ఆయన ఏ పాట పాడినా దాంట్లో ఒక జీవం ఉంటుంది అది మనిషి నిజంగా వాళ్ళు పాడుతున్నట్టే అనిపిస్తుంది కానీ ఇది ఘంటసాల గారు పాడుతున్నట్టే అనిపించేది ఎందుకంటే యాక్ట్ చేసే వాళ్లకు ఈయన పాడే భావంతో ఉంటుంది కాబట్టి ఆ పాటలు ఈజీగా యాక్ట్ చేయగలిగారు ఎన్టీఆర్ గారికి నాగేశ్వరరావు గారికి అంత పేరు రావటం సగం వీరి పాటలు వల్లనని కూడా నాకు అనిపిస్తుంది ఆ తర్వాత ఈయన ఇండిపెండెంట్ గా షౌకర్ సినిమా అది వాహిని వాళ్ళు చేసింది వీరికి మ్యూజిక్ డైరెక్షన్ లో మంచి పేరు వచ్చిన పిక్చర్ ఫస్ట్ పిక్చర్ అది ఇన్స్మెంచు అందులో కూడా ఈయన నన్నే కోరారు నేను పాడాలని చెప్పని మేమిద్దరు పాడిన పాటలు అందులో చాలా బాగా వచ్చాయి సముఖములో రాయబార మందకి తముఖములో రాయబార మందలకే పలుక రా telu pave శ్రీమతి ఎస్ జానకి గారంటే తెలియని వారుండరు వారు ఘంటసాల గారితో కలిసి పాడిన ఆ యొక్క గత అనుభవాన్ని గురించి తెలియచేస్తూ భావిస్తున్నాను తిరుపతిలో ఒకసారి ఆయన కొండ నేను జనం సన్నిధిలో పాడుతున్నాను అమ్మాయి కూడా నాతో పాడితే బాగుంటుంది అన్నారు అయ్యా అంతకంటే కావాల్సి ఉంది అని చెప్పి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సరిగ్గా ఎవతరంగా ముందరే కూర్చుని ఆ హాల్లో నేను సంస్థాగారు మేము ఇతర పాడిన పాటే నది ఎగ్జామ్ स्वामी मीनू चेर दिग्चनो तिरुमल से घर दिगीव మంగా తవిని మా నాటి సినీ దర్శకులలో శ్రీ కె ఎస్ రామిరెడ్డి గారు ఒకరు వారు ఘంటసాల గురించి తన అనుభవాన్ని ఇలా వివరిస్తున్నారు ఆ రోజుల్లో అయితే ఆ రోజు నెలలు కూడా వాళ్ళు సంగీతాన్ని గురించి ప్రిపేర్ అయ్యి తర్వాతే రికార్డింగ్ చేసేవాళ్ళు అలాంటి సందర్భంలో మేము నడివే యేజాన్ అనే పాట రాజేశ్వర గారు ట్యూన్ చేసి గారు జానక్ గారి చేత పాటించినప్పుడు ఎంతో దూరం నుంచి మేము చూస్తూ ఉండడం జరిగింది అప్పుడు మా ఆశ్చర్యం వేసింది అనమాట అంతటి మహోన్నత గాయకుడు ఎన్ని వందల సినిమాల్లో పాడేశారు అప్పటికే ఆయన కాని ఆ రిహర్సల్కి ఆఫీస్కి వచ్చి రాజేశ్వరరావు గారు చెప్పినంతా విని తర్వాత మాస్టర్ మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇలా పాడుతాను చెప్పండి ఆయన పదే పదే అడిగి మరి ఆయన్ని తృప్తిపరిచి రిహర్సల్స్ చేసేవారు అలాగే ఆ తర్వాత మళ్ళీ అన్నపూర్ణలోనే దుక్కుపాటి మధుస్వామిరావు గారు విచిత్ర బంధం అనే సినిమాలో మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం ఆయనకి అలాగే మహాదేవన్ గారు మత్స్వామరావు గారు మహిళ రామకృష్ణ చేత ఒక ట్వీట్ పాడించారు అందరూ విచిత్ర బంధంలో అదే ఆయనకి ఫస్ట్ సాంగ్ అయింది ఆఖరికే తర్వాత నటసాదు గారు అట్రాక్ట్ విని అయ్యో ఇంత బాగా వాడాడు కుర్రాడు ఈ పాత్ర కూడా చాలా హుషారైన పాత్ర అంటున్నారు కదా ఇప్పుడు నేనున్న ఆరోగ్య పరిస్థితుల్లో మళ్ళీ నేను పాడడం ఎందుకండి అదే ఉంచేయండి చక్కగా ఉంటుంది అని ఎంతో సహృదయంతో రామకృష్ణించి ఒక మైండెడ్ ఎంకరేజ్ పాటలెన్ని పాడిన మొదట తన గళాన్ని పద్యంతోనే ప్రారంభించారు ఘంటసాల గళాన తెలుగు పద్యం అంటున్న సుధామా గారి వివరణ నిందామా తెలుగు పద్యానికి ఉన్న జిగిని ిగిని పొంకాన్ని తన గళంతో రసమంతం చేసినవాడు నాటకరంగం నేపథ్యంలోనే రాయిబారం పద్యాలు తెలుగునాట పల్లెపల్లెపు ప్రాకే పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించడంలో ఆనాటి నటులది ఒక్కొక్కరిది ఒక్కొక్క బాణి ఎంత రాగం తీస్తే అంత ప్రజ్ఞ అనుకున్నవారు ఉన్నారు అయితే సామాన్యుడికి సైతం పద్యం మీద ఆసక్తిని అనురక్తిని పెంచుతూ రాగం భావం సమ్మిళితం చేసి పౌరాణిక చిత్రాల ద్వారా పద్యాలను పరశువేదిగా చేసి జనహయాల్లో రస సువర్ణాలను పండించిన ప్రజ్ఞల రంగస్థల పద్యానికి సినిమా పద్యానికి కూడా తేడా ఉంటుంది అసలు సినిమా సంగీతం ఏదైనా శాస్త్రీయ పంథాను విసర్జించింది కాదని కానైతే సినిమా సంగీతంలో కొత్త కవిత్వంలాగా అనివార్యత ఉంటుందని పేర్కొన్నారు ఘంటసాల సినిమా సంగీతం అనేప్పటికీ దేశంలో క్లాసికల్ సంగీతం క్లాసికల్ గా రచించో ఆ రచనలతో పాటు సాహిత్యంలో మార్పులు ఆధునిక కవిత్వాలు కూడా ఏ విధంగా మారుతూ వచ్చిందో ప్రజా గేయాలు ప్రజల బట్టి వచ్చే గేయాలని మారుతూ మన సంగీతానికి కూడా శాస్త్రీయ సంగీతం ఉంటూ ఉంటూ బర్జలు దాన్ని ప్రతి జనం కోసం అని చెప్పి జనరంజకంగా భావయుక్తంగా ఆ వ్యాధికి ఏ భావం కలుగుతుందో దానికి ఏ విధమైనటువంటి అవధులు లేవు నందకుమార భానుమండల విధంకు కలి చేసి నాశ్యం ధనమొప్పుగా రిపు సంతతి పేజము తప్పుగాక వీరందులు ఆయుధము దిగితేజమి గొప్పదుగాక చేతవా సంగీత సాంప్రదాయాన్ని చెక్కుచగరనీయకుండా ఏ రంగంలోని భావానికైనా ఒక మధురమైన రూపాన్ని కలిగించి అందరూ పాడుకునే అందమైన పాటలను అందించిన కీర్తి ఆ ఘంటసాలకే దక్కింది ఉదాహరణకు ఏకవీర చిత్రంలో తోటలో నారాజు అనే పాటలో చాటుగా పొదరింటి మాటుగా అనే చరణంలోని కళ్యాణి రాగభావము చదరకుండా ఘంటసాల గారు ఎలా ఆలపిస్తున్నారంటే శాస్త్రీయ సంగీతానికి కూడా ఒక మాధుర్యమైన రూపాన్నిచ్చి తన గళంలో లలితంగా పలికించేటట్టు చేశారాయన ి మాతుగా ఉన్నాను చాటుగా పొదరింతి మాతుగా ఉన్నాను పాటల ధర రాగ భావనలు కన్నాను చాటుగా పొదరింతి మాతుగా ఉన్నాను Pátala dhará rága bávala lú tanná lú Yelaná ganá yaná lá kamalá laló dági yedalo nakadale tum bad paat vinanu yedalo nakadale tum bad paat vinanu a paat naago kiyaglogani a paat naago kiyaglogani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 నవరసాలను తన గళంలో నింపి అమృతగానాన్ని అందించిన అమర గాయకుడు ఘంటసాల బావి తరంలోని గాయకులకు ఉండవలసిన లక్షణాలను తానొక సందేశంలో అందులో దాంతో పాటు భాష ప్రపంచ జ్ఞానం జీవితంలో ఉండేటువంటి అనుభవాన్నింటినీ కూడా శబ్ద రూపంలో ప్రొడ్యూస్ చేయగలటువంటి శక్తి భగవంతుడు కలగదీసినప్పుడు పది కాలాల పాటు వాడు హాయిగా నిలిచేందుకు అవకాశం కృష్ణ నక రాజ్యం కాని ం నో రాజ్యేన గోవిందం భోగైర్జీన భోగైర్జీన దేహినోస్ యథా యవనం జరా ఇలా ఎంతసేపు ఆయన గానాన్ని విన్నా ఆయన గూర్చి మాట్లాడుకున్నా తనివితేరు అందుకే ఆ గాన గంధర్వుడు అద్వితీర్ణానియ విహాయ ృహ్ణాతి న రూపరాణి తరీరాణి విహాయీర్ణ అన్యాతి నవాహి మనుష్యు చెట్లు చిరిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతున్నది నైనం చింద్రాన్ని నైనం దశతి పవక న చైనం క్లేదయ్యాపో నోషయతి మాత అమర గాయకునిపై ప్రముఖుల అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం విన్నారు కార్యక్రమ నిర్వహణ సమర్పణ శ్రీ జై విల్సన్ హెరాల్డ్